్రహ్మా వరుణీంద్రరుద్రమరు స్తున్వీ దివ్యైస్తవై వేదై సాంగ పదక్రమోపనిషదై గాయంతి సామగ్యావస్థ తద్గతే ననస పశ్యయం యోగిన యశాంతం విదు సురా దేవాయ తస్మైన్నమా దేవకి ృష్ణాయ వాసువాయ దీనందోపకరాయ గోవిందాయ నమో నమ శ్రుతిస్మృతిపరాణయం కరుణాయ మామి భగవత్పాద శంకరం లోక ఓ కష్టపడి శ్రమించి పరిశ్రమించి అలిసిపోతే నిద్ర వస్తుంది మనిషికి నిద్రపడితే అలసటి తీరుతుంది మనసు కూడా కాస్త తేలిక పడుతుంది కానీ శ్రమించినా కష్టపడ్డా అలిసిపోయినా కూడాను కొందరికి నిద్ర రాదు అంటే వాళ్ళు శ్రమించినా నిద్రపోయేటువంటి పరిస్థితుల్లో దేహం ఉండినా వాళ్ల మనసుల్లో ఉండేటువంటి బాధలు భయాలు అవమానాలు గుండెల్ని పిండుతూనే ఉంటాయి ఇవి నిద్ర రానికుండా చేస్తూ ఉంటాయి అంటే అలిచిపోయినటువంటి దేహానికి నిద్ర అవసరమై ఉందే గాని అంతకన్నా ఆవేదన చెందేటువంటి మనసు నిద్రపోయేందుకు సంసిద్ధంగా ఉండదు అందువల్ల నిద్ర లేని వాళ్ళు ఎట్లా కష్టపడుతూ ఉంటారో నిద్ర వస్తూ ఉన్నా పోలేని వాళ్ళు కూడా అలాగే కష్టపడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో కొందరు నిద్రపోతారు వాళ్ళు శ్రమించినా నిద్రపోతారు శ్రమించకపోయినా నిద్రపోతారు అవసరమైతే ఉపన్యాసంలో కూడా పోతారు కానీ విచిత్రం ఏమిటంటే వీళ్ళు నిద్రపోతారే కాని నిద్రలో వీళ్ళకి సుఖం ఉండదు ఇది చూడండి ఎట్లా నిద్రపోని వాడికి సుఖం లేదు నిద్రపోయినా వీళ్ళకి సుఖం ఉండదు కారణం ఏమిటి ఆ నిద్రలో పీడకలలు పాడు కళలు వీళ్ళని తరుగుతూనే ఉంటాయి ఇట్లాగే ఉంటుంది జీవితం అంటే నిద్ర రాక కొందరు బాధపడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో నిద్ర పోయి కొందరు భయపడుతూ ఉంటారు ఈ ప్రపంచంలో అన్నీ ఇలాగే ఉంటాయి జీవితం ఇంతే ఇవన్నీ తప్పు కాకపోతే వీటిని భరించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తూ పోవాలి జీవితంలో ఉండేటువంటి దుఃఖాలని భరించాలి ఇతరులు పెట్టేటువంటి బాధల్ని కూడా తట్టుకోవాలి అభియోగాల్ని మోస్తూ పోవాలి అవమానాలని కూడా జీర్ణించుకోవాలి ఎప్పుడు ఏదొస్తుందో తెలియదు ఎప్పుడు ఏవి ఎలా వస్తాయో తెలియదు ఏ రూపంలో వస్తాయో తెలియదు వచ్చేవాటిని మనం ఆపలేం రాని వాటి కోసం ప్రయత్నించి తెప్పించుకోలేం కానీ వీటి మధ్యలోనే ఏవి వస్తూ ఏ అడ్డంకులు మనకు ఏర్పడుతూ ఉండినా అవరోధాలు కలుగుతుండినా సాధకుడికి ఆ అవరోధాలను తప్పించుకుంటూ అవి మన ప్రగతికి ప్రతిబంధకాలు కాకుండా ఎలా ఉండాలనో చూసుకుంటూ జీవించాలి ఇది జ్ఞానం అందుకోసమే చూపు భగవంతుడికి ఎందుకంటే చూపు కేవలం నడవడానికి కాదు ఇది జ్ఞాన దృష్టి కావాలి దృష్టి అందరికీ ఉంది జ్ఞాన దృష్టి కొందరికీ ఉంటుంది చూపు లేకపోయినా తీగ చెట్టును పట్టుకుని ప్రాకుతూ ఉంది ఎగ ప్రాకుతూ ఉంది పైకి పోతాం కాబట్టి ఇది ఎలా నడిచిపోతా ఉంది తేగా అని కనుక మనం ఆలోచిస్తే చెట్టును పట్టుకుని తీగ పోతా ఉంది కానీ దానికి మాత్రం దృష్టి లేదు కళ్ళు లేదు కళ్లు లేకపోయినా పైకి పోతా ఉంది తీగ నోరు లేకపోయినా మొక్కలు నీళ్లు దాగుతూనే ఉంది మాట లేకపోయినా మేఘం పలుకుతూనే ఉంది కాళ్ళు లేకపోయినా గాలి తిరుగుతూనే ఉంది ఈ ప్రపంచంలో కాని మనకు భగవంతుడు మాటిచ్చాడు మనసు ఇచ్చాడు నోరిచ్చాడు చూపిచ్చాడు అన్నీ ఇచ్చాడు ఇవన్నీ దేనికోసము అని ఆలోచిస్తే చూపు లేకపోయినా కూడా తిరగ పాకి పగిపోతూ ఉంది కదా ప్రగతి మార్గంలో కానీ భగవంతుడు నాకు ఇది ఒకటి ఇచ్చాడు దేనికోసం ఈ చూపు ఎందుకు అసలు ఈ తూపు చూపు ఇచ్చిన వాడెవడో వాణ్ణి చూడడం కోసమే చూపు అంత ఇంకేం లేదు ఈ ప్రపంచాన్ని చూడడం కాదు నశించేటువంటి ప్రపంచాన్ని చూడడం కోసం కాదు ఎవడైతే ఈ చూపును మనకు ప్రసాదించాడో వాణ్ణి చూడడం కోసం మాట దేనికి ఇచ్చాడు భగవంతుడు అర్ధరహితమైనటువంటి మాటలు మాట్లాడడం కోసం కాదు ఈ మాట ఇచ్చిన వాడు ఎవడో వాడిని గురించి మాట్లాడడం కోసమే మాటలు ఉన్నాయి లేకపోతే అనవసరం మనసును భగవంతుడిచ్చాడు దేనికి ఆ మనసు ఇచ్చిన వాడిని ఇప్పుడు పశుపక్షాదులు ఉన్నాయి వాటికి మనసు లేవు కేవలం సహజాతాల తా జీవిస్తూ ఉంటాయి కాబట్టి మనకు భగవంతుడు మనసు ఇచ్చాడు గనక ఈ మనసు ఉండడం వల్ల ఆలోచన చేయగలుగుతూ కాబట్టి ఆ మనసు ఇచ్చిన వాడిని గురించి స్మరించడం కోసమే మనసు ఉంది కానీ మరొక రకంగా లేదు ఇదంతా జ్ఞానం ఇదంతా జ్ఞానం దీన్ని అర్థం చేసుకుంటూ పోవడంలోనే జీవితం జ్ఞానపూరితంగా ఉంటది జ్ఞానం లేనిటువంటి బ్రతుకు అది ఏదైనా సరే ఎన్ని ఉన్నా కూడా వెలుగు ఉండదు ఆ ప్రపంచం ఆ జీవితంలో కనగా వెలుగు లేనిటువంటి జీవితంలో అంతా చీకటే ఉంటుంది కాబట్టి ఏ పని మనం ఈ ప్రపంచంలో చేస్తూ అది జ్ఞానపూరితంగా ఉండాలి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జ్ఞానపూరితంగా ఉండాలి ఏ ఆలోచన చేసినా జ్ఞానపూరితంగా ఉండాలి ఏ పని చేసినా జ్ఞానపూరితంగా ఉండాలి యాంత్రికంగా ఏది చేయడానికి అవకాశం లేదు అట్లా ఎవరైతే జీవించగలుగుతూ ఉంటారో ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండగలుగుతారు కాబట్టి మన ఆలోచన ఒకవైపు నడుస్తూ ఉండాలి భావన మరొక ఆచరణ ఒకవైపు ఉండాలి ఆచరించవలసింది ఏంటి ఆచరించవలసింది ధర్మం ఆర్జించవలసింది జ్ఞానం అంతే ఇంకేమి ఇంక పొందదగింది ఏమి ఈ ప్రపంచంలో నేను చేయగలిగింది ఏమిటి నేను తెలుసుకోగలిగింది ఏమిటి ఒకటి కర్తవ్యం రెండవది జ్ఞాతవ్యం చేయగలిగింది కర్తవ్యం ఏమిటి ధర్మం ఎందుకని భగవంతుడు ధర్మరూపంలో ఉన్నాడు గనక మరి పొందదగింది ఏమిటి జ్ఞానం ఎందుకని జ్ఞానం లేకుండా జ్ఞానం వినా మోక్షం అసిద్ధ్యది జ్ఞానం లేకుండా మోక్షాన్ని పొందేటువంటి ప్రశ్నే లేదు గనక విద్యైకా పరమాతృప్తి ప్రేమైకా సుఖావహ అన్నది శాస్త్రం అహింసైకాఖావహ ప్రేమైకా విద్యైకా పరమాతృప్తి విద్య ఒక్కటే మనిషికి తృప్తినిచ్చేది అంటే జ్ఞానం ఒక్కటే తృప్తినిచ్చేది ప్రతి మనిషి ఏం కోరుకుంటున్నాడు తృప్త భవిష్యామి నేను తృప్తిగా ఉండాలి ఒకటి ఇంకోటి ఏమిటి నేను సుఖంగా ఉండాలి కాబట్టి నాలో నాకు తృప్తి ఉండాలి ఈ ప్రపంచంలో నేను సుఖంగా తిరుగుతుండాలి దీనికి రెండే ప్రతి మనిషి కోరుకునేది కనుక నీకు తృప్తి ఎట్లా వస్తుంది విద్యైకా విద్య పరమాతృప్తి కాబట్టి నీకు తృప్తి కలగాలి అంటే జ్ఞానం వల్ల వస్తుందే గాని ఏదో ఏదో ఉండడం వల్ల రాదు ఏవైనా ఉండొచ్చు జీవితంలో జ్ఞానం వచ్చినప్పుడే మనిషి తృప్తిగా ఉంటాడు అట్లాగే ప్రేమైకా సుఖావహ కాబట్టి నేను సుఖంగా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రేమ ఐక ప్రేమ ఏది నీకు కనిపిస్తూ ఉండినా ఈ జగత్తులో ఈ జగత్తు అంతా కూడా జగదీశ్వరుని యొక్క స్వరూపం గనక ఈ ప్రపంచ రూపంలో పరమాత్మే ఉన్నాడు గనక పరమేశ్వరుడే అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు గనక ఎవరిని ప్రేమించినా పరమేశ్వరుని ప్రేమించడమే ఎవరిని ప్రేమించలేకపోయినా పరమేశ్వరుని ప్రేమించలేకపోవడమే అనేటువంటి భావన మనసులో సుస్థిరంగా ఏర్పరచుకున్నటువంటి వాడు ఎవరిని కష్టపెట్టలేడు అందువల్ల అహింసకాఖవాహ కాబట్టి ఎవరిని కష్టపెట్టినటువంటి వాడు తనను కూడా తాను కష్టపెట్టుకోలేడు ఎవరిని బాధించినటువంటి వాడు తనను తాను బాధించుకోలేడు కాబట్టి నా వల్ల ఎవరికీ బాధలు లేవు అందరికీ సుఖాలు కలుగుతున్నాయి అనుకునేటువంటి వాడు ఆనందంగా జీవిస్తాడు ఇదంతా జ్ఞానం కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండేటువంటి సాధకులు ఎన్ని రకాలైనటువంటి సాధనలు చేసినా జ్ఞానం అనేటువంటిది ప్రధానంగా ఉండాలి కాబట్టి నిన్న గృహస్థుల గురించి తెలియజేస్తూ సన్యాసిని గురించి తెలియజేస్తూ జటిలో ముండి లొంచితకేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపి చెన్న పశ్యతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష అనేటువంటి ఒక కపట సన్యాసి కేవలం ఒక నాటకంలో నటుడులాగా జీవించేటువంటి వాడు ఉదర నిమిత్తం పొట్టకూటి కోసమే అటువంటి సన్యాసి యొక్క జీవితాన్ని మనకు చూపించారు అట్లా కాకుండా పాపం అభాగ్యుడు సన్యాసమైతే పుచ్చుకున్నాడు గాని సన్యాసంలో సుఖపడలేకపోతూ ఉండేటువంటి ఒక నిజమైనటువంటి సన్యాసి కానీ సుఖపడలేకపోతున్నాడు ఎందుకని ఆశా వలయంలో నుంచి బయటపడలేకపోతున్నాడని అగ్రే వన్హిహి పృష్టే భాను భాను రాత్రు చూపుక సమర్పిత జానుహు కరతల భిక్ష తరుతల వాసహ తరుతలే వాసహ అటువంటి వాడు కూడా సుఖాన్ని పొందలేకపోవడానికి ఆశాపాశాన్ని వదలలేకపోతున్నాడు అని ఈ సన్యాసుల్లో ఇద్దరు చెప్పి నిజమైన సన్యాసి ఎట్లా ఉంటాడో తెలియజేయబోయే ముందు జ్ఞానం యొక్క వైభవాన్ని వర్ణిస్తూ మనం అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో పూజలు చేస్తున్నాం అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం మనం ఏది ఎందుకు చేస్తున్నామో అది మనకు తెలియాలి మనం ఏది పొందాలనుకుంటున్నామో మనకు అర్థం కావాలి మనం చేసేది మనకే తెలియనప్పుడు మనం ఏదైతే పొందాలని అభిప్రాయపడుతున్నామో అది మనకే అర్థం కానప్పుడు మనం ఏదైనా పొందొచ్చేమో కాని ఈ ప్రపంచంలో ఆ పొందేది మనం ఆశించింది కాకపోవచ్చు కనుక స్పష్టత ఉండాలి ఒక అవగాహన ఉండాలి ఒక పూర్ణమైనటువంటి నేను ఏది పొందాలనుకుంటున్నాను దానికి సంబంధించిన పూర్ణావగాహన నా దగ్గర ఉండాలి అంతేగాని యాంత్రికంగా ఏవో ఏవో చేసుకుంటూ పోతే వాటి వల్ల మిగిలేదు ఏమీ లేదు కురుతే గంగా సాగర గమన్న ganga sagar gamanno vrat paripaalana adhava థ వాన ముక్తిజతి జన్మ భజ గోవ్యం భజ గోవిందో గోవిందో భజమతే భజ గోవిందో భజ గోవిందం గోవిదంగా వ్రత పరిపాలం కురుతే అథవా దానం కురుతే జ్ఞానవిహీన ముందు గంగా సాగరగమనం అన్ని మతాల్లో కూడా ఉంటది తీర్థక్షేత్ర సందర్శన అది కానీ మనకి హిందూ ధర్మంలో తీర్థాటన అనేటి చాలా ప్రధానమైనటువంటి విషయం చాలా పవిత్రమైనటువంటిది అందుకని పుణ్యక్షేత్రాలను సందర్శించడం తీర్థక్షేత్రాలకు వెళ్లడం అక్కడ మునక వేసి రావడం కుంభమేళ జరిగితే ఆ కుంభమేళాకు ఒక అవగాహన మనకుంది అట్లాగే కాశీ రామేశ్వరాలకు వెళ్లడం అక్కడ తీర్థక్షేత్రాల్లో మనం తిరిగి రావడం అక్కడ మునక వేసి రావడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం పుణ్యస్నానాలు తీర్థస్నానాలు తీర్థక్షేత్ర సందర్శనాలు ఇది గంగా సాగర గమనం కురితే ఇది గంగా సాగర గమనం అంటే ఇక్కడ చాలా అర్థాలున్నాయి గంగా వెళ్లి ఎక్కడైతే సముద్రంలో గలుస్తుందో సంగమస్థానం అది గంగా సాగర గమనం సంగమం సాగర సంగమం గంగా సాగర గమనం అంటే కాశీ గంగా ఉండేది కాశీ ఇక్కడ సేతు ఏది రామేశ్వరం ఏదైతే ఉందో సేతు అక్కడికి వెళ్లి కూడా మనం సముద్ర స్నానం చేస్తూ ఉంటాం కాబట్టి ఆ రోజుల్లో కాశీరామేశ్వరం తిరుగుతూ ఉండేవాళ్ళు కాబట్టి సాగర గమనం గంగా సాగర గమనం కాబట్టి పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన ఒక్కొక్క చోట ఈ పుణ్యనదులు ఏవైతే జీవనదులు ఉన్నాయో ఇవి వెళ్లి సముద్రంలో ఎక్కడైతే విలీనం అవుతున్నాయో అటువంటి చోట కూడాను స్నానాలు చేస్తూ ఉంటాం ఇది పుణ్యతీర్థ స్నానం పరమ పవిత్రమైనటువంటిది వ్రత పరిపాలనం అటువంటి చోట అథవా దానం ఎక్కడైతే మనం పుణ్యతీర్థాలకు వెళతామో అటువంటి చోట దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటాం ఇవి కాకుండా వ్రతాలు కూడా చేస్తూ ఉంటాం వ్రత పరిపాలనం వ్రతం చేయడం కని పరిపాలన చక్కగా చేయడం పరిత పాలనం పరిపాలనం పరితహ పాలనం చక్కగా దాన్ని అనుష్టిస్తూ పోవడం వ్రత పరిపాలనం కాబట్టి ఏకాదశి వ్రతం చేస్తాము వరలక్ష్మి వ్రతం చేస్తాము సత్యనారాయణ వ్రతం చేస్తాము వైకుంఠ ఏకాదశి వస్తే చేస్తాము ఇవన్నీ కూడాను చాంద్రాయణ ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి వ్రతాలన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కాబట్టి కొందరు వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్లి తీర్థస్నానాలు చేస్తూ ఉంటారు ఆ పుణ్యతీర్థాల్లో స్నానం చేస్తూ ఉంటారు పవిత్రులు కావడానికి మరి కొందరేమో అక్కడే దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కొందరు వ్రతాలని ఆచరిస్తూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు కాని దీనివల్ల ఏ వస్తుంది అనేది వాళ్ళకి తెలిసి ఉండాలి ఇదంతా చేయాలి చాలా చాలా చక్కటి విషయం ఇదంతా ఎందుకంటే చేయకుండా ప్రశ్న లేదు చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ మనం చేయవలసిన సాధనలు మనం చేయపోతే ఎవరు చేస్తారు ఎవరు పోతారు తీర్థక్షేత్రాలకి గేదె పోతుంది మనమే పోవాలి మనమే పోవాలి కాబట్టి తీర్థక్షేత్ర సందర్శనం మనకోసమే మన కోసమే కానీ అది ఏమి ఉంది మనకు అనేది కావాలి నేను గంగలో స్నానం చేసి వచ్చాను నాకు ముక్తి వస్తుంది ప్రాబ్లం ఇప్పుడు చాలా మంది ఇక్కడ చేయవలసిన పనులన్నీ చేసి చివరి దశలో కనుక కాశీలో ఉంటే అక్కడ చచ్చిపోతే డైరెక్ట్ మోక్షం చెప్పండి ఇది సాధ్యమా ఇట్లా ఇది కనుక సాధ్యమయ్యేటట్లయితే కాశీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ మోక్షం అని అర్థం ఇక్కడి నుంచి అక్కడికి పోయిన వాడికి నీకే మోక్షం వస్తే కాశీలో పుట్టి కాశీలో పెరిగి కాశీలో మోసం చేసిన వాడికి వాడికి ఎందుకు రాదు ఇక్కడ మోసం చేసిపోయిన వాడికి వచ్చినప్పుడు కాశీలో మోసం చేసిన వాడికి కూడా రావాలి వచ్చేందుకు అవకాశం లేదు అదే జ్ఞాన విహీనా జన్మశతే ముక్తి నేవమతే కేవలం ఇదే కాదు ఎవరు చెప్పిన సర్వ అని అంటే ఏ మతం చెప్పిన ఏ మతం అంటే ఇటీవల వచ్చిన మతాలు కావి వీటిని గురించి కాదు కాబట్టి మనకు ఏవైతే షడ్దర్శనాలున్నాయో న్యాయ వైశేషిక సాంఖ్య పూర్వమీమాంస ఉత్తరమీమాంస యోగ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తూ ఉండినా జ్ఞానం విషయంలో మాత్రం అందరూ ఏకీభవిస్తూనే ఉంటారు అది ఏ జ్ఞానం అనేది వేరే విషయం ఉత్తరమీమాంస మనకు వచ్చామనుకోండి ఇక్కడ జీవైశ్వర్య జీవేశ్వర సమాగమం కాబట్టి జీవ బ్రహ్మైక్యం అంటాం మనం కానీ వాళ్ళది వేరుగా ఉండొచ్చు జ్ఞానం కాబట్టి వాళ్ళు చెప్పే జ్ఞానం వేరుగా ఉండొచ్చు మనం చెప్పే జ్ఞానం వేరుగా ఉండొచ్చు కానీ యోగమైన వైశేషికమైన సాంఖ్యమైన న్యాయశాస్త్రమైన పూర్వమీమాంస అయినా ఇవన్నీ కూడాను జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాయి కాబట్టి జ్ఞానం లేకుండా ముక్తిని పొందడం అనే ప్రశ్న లేదు ఇవన్నీ కర్మలు ఇవన్నీ కర్మలు క్రియలు ఇది కర్తవ్యం ఇక్కడ నువ్వు చేయవలసింది తీర్థాటను నువ్వు చేయాలి కర్తవ్యం వ్రత పరిపాలన చేయాలి కర్తవ్యం దానాలు చేయాలి కర్తవ్యం కాని మోక్షం అనేది జ్ఞాన రూపంలో ఉంది కనుక జ్ఞాతవ్యం కర్తవ్యం కాదు జ్ఞాతవ్యం కనుక ఇవన్నీ చేయాలి సాధనలో చాలా అవసరం ఎందుకంటే సాధన లేకపోతే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి కూడా చిత్తశ శుద్ధయే కర్మ నతో వస్తువుపలబ్దయే కాబట్టి శుద్ధి కోసమే మనం కర్మలో ఈ విషయాలు మళ్లీ నేను మళ్ళీ మళ్ళీ మీరు చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు కనుక ఈ చిత్తశుద్ది కోసమే ఇవన్నీ కూడా ఈ చిత్తశుద్దిలో మనకు అవగాహన కూడా వస్తూ ఉంటుంది ఇప్పుడు గంగా నది సముద్రంలో కలుస్తూ ఉంది అది చిన్న విషయం కాదు అది ఎందుకు వెళ్ళి మనం స్నానం చేస్తున్నాం గంగలో ఎంతో జ్ఞానాన్ని గహిస్తూ ఉన్నాం తెలుసా పురుషార్థ నదికి పురుషార్థ అది నది పోతా ఉంది ఎక్కడికి పోతా ఉంది నది గంగ పోతా ఉంది ఎక్కడికి గంగవా ప్రవహించేది ఎక్కడికి చేరాలనే గంగా వెళ్లేది సముద్రాన్ని చేరాలని సాగరోగతి ఎందుకు సాగరాన్ని చేరత చేరాలంటుంది అది దాని గమ్యం అది పురుషార్థం కనుక నది ఎటు తిరిగిన అది ఒక్కోసారి కొండల దగ్గరకు రావచ్చు గుట్టల దగ్గరకు రావచ్చు గుంటల దగ్గరకు రావచ్చు ఎక్కడికైనా రావచ్చు అదే కనుక గుట్టల దగ్గరకు వచ్చిందే నది ఆగదు దాని అర్థం ఏంటి పురుషార్థ నిశ్చయం ఉండేటప్పుడు సాధన ఆగకూడదు కాబట్టి గుట్టందనుకోండి ఏం చేస్తుంది అలా పెరిగి నీరు ఆ గుట్టను దాటుకొని పోతుంది చిన్న గుట్ట ఉన్నదంటే నది వచ్చింది అనుకోండి గుట్టను దాటుకొని పోతుంది లేదా తిరిగిపోతుంది అట్లా కొండ వచ్చింది అనుకో కొండ తిరిగిపోతుంది ఒకవేళ గుంట వచ్చింది అనుకోండి ఆ గుండలో పడిపోతుంది నీరు కానీ ఆ గుంటను నింపి మళ్లీ ప్రవాహం పోతుంది అంటే ఎన్ని రకాలైన అభ్యంతరాలు వచ్చినా ప్రతిబంధకాలు వచ్చినా తన ప్రవాహ వేగం ఏదైతే ఉందో దానికి నిరోధం లేనేలేదు ఎందుకని తనకు పురుషార్థం క్లియర్ నాకు గతి పతి అయినటువంటి సాగరుణ్ణి చేరాలి సముద్రాన్ని చేరాలి ఇది ఎప్పుడైతే పురుషార్థం సుస్థిరంగా ఉందో ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు పోతానే ఉంది కాబట్టి ఎన్ని అవాంతరాలు వచ్చినా ప్రవాహానికి తను ఆగకుండా నది ముందుకు పోయి సముద్రంలో ఎలాగైతే విలీనమైపోతుందో సాధకుడు అయినటువంటి నీవు జీవితంలో ఎన్ని బాధలు ఎదురైనా కష్టాలు ఎదురైనా ప్రతిబంధకాలు ఎదురైనా బాధలు ఎదురైనా అవి నీ జీవితంలో వచ్చేటివి అయినా లేదు ఇతరులు అయినా వాటినన్నింటినీ తట్టుకుని పరమేశ్వరుడి వైపుకే నువ్వు పోవాలి అనే నది నీకు టిచ్ చేస్తా ఉంది జ్ఞానాన్ని అందిస్తూ కాబట్టి నీ హృదయాన్ని కదిరిస్తూ ఉంది నువ్వు ఏ పురుషార్థంతో జీవిస్తూ ఉన్నావో అదే పురుషార్థం అక్కడ నదీ స్నానంలోని కనపడతా ఉంది ఒక జీవనది పోయేటప్పుడు అందుకని అక్కడికి వెళ్లి స్నానం చేసి మన యొక్క పురుషార్థాన్ని కూడాను సుస్థిరం చేసుకుంటూ ఉన్నాము స్థిరపరుచుకుంటూ ఉన్నాము ఇది జరుగుతూ మరి ఇది వెళ్ళి అక్కడ కలిసింది అనుకోండి అంతకుముందు నామరూపాలు ఆ తర్వాత నామరూపాలు లేవు అటు పోతూ ఉంది గోదావరి ఇటు పోతూ ఉంది కృష్ణ అటు పోతూ ఉంది గంగ గంగ తెల్లగా ఉంది కనుక గంగ ఎందుకంటే హిమాలయాల నుంచి వచ్చింది గనక మంచకొండ మీద నుంచి వచ్చింది కాబట్టి తెల్లగా ఉంది అందుకని గంగ అట్లాగే నల్లరేగడ నేల మీద నుంచి వస్తూ కృష్ణ కృష్ణ వాటర్ బ్లాక్ గా ఉంటది గంగ వైట్ గా ఉంటది అది తెల్లగా ఉంటది ఇది బ్లాక్ గా ఉంటది కాబట్టి నదిని చూచినప్పుడు ఇది కృష్ణ అది గోదావరి కృష్ణ రూపం ఒక రకంగా ఉంది గోదావరి రూపం ఒక రకంగా ఉంది అట్లాగే గంగ రూపం ఒకటిగా ఉంది కాబట్టి రూపాన్ని బట్టి నామం కూడా మారుతుంది నల్లగా ఉంది గనక ఇది కృష్ణ అన్నాము తెల్లగా ఉంది గనక అది గంగా అన్నాము ఓకే కాబట్టి నామము రూపము వేరుగా ఉండిన ఇవి వచ్చింది ఎక్కడి నుంచి అన్ని సముద్రం నుండి వచ్చాయి సముద్రంలో ఉండేటువంటి జలమే మేఘమయ్యి అలా వర్షించి ఈ నదుల రూపంలో వస్తా ఉంది నదిగా వచ్చేటప్పటికి నామ రూపాలు ఉన్నాయి తీరా వెళ్లి సముద్రంలో కలిసిపోయేటప్పుడు నామ రూపే విహాయ నామరూపాలతో వెళ్లి కలవడం లేదు నామరూపే విహాయ నామరూపాలని త్యజించి వెళ్లి కలిసిపోతా ఉంది అక్కడి నుంచి కృష్ణ వెళ్లి కలుస్తుంది ఆ వైపు నుంచి గంగ వెళ్లి కలుస్తుంది ఈ రెండు కలిసిపోయినాయనుకో ఇప్పుడు ఆ సముద్రంలోకి వెళ్లి నేను ఒక నీకు ఒక కుంభం ఇస్తాను ఒక కొండ ఇస్తాను ఒక బింద ఇస్తాను అయ్యా గంగా మాత్రం తీసుకోనరా తేగలవా నువ్వు కృష్ణాజలం మాత్రం తీసుకోనరా తేలేవు ఒకవేళ నువ్వు తెస్తే అది సాగర జలమై ఉంటుందేమో గానీ గంగా జలం అయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని ఒక్కసారి విలీనమైపోయిన తర్వాత గంగ ప్రత్యేకంగా లేదు పరమేశ్వరుడితో విలీనమైపోయిన తర్వాత జీవ బ్రహ్మైక్యం జీవయేవ బ్రహ్మ అంతే ఈ జీవుడే బ్రహ్మం తెలిసిన తర్వాత ఎందుకని వెళ్ళి కలవడం అంటే ఇంకోటి కాదు కలవక ముందు కూడా అదే సముద్రంలో ఉండేటువంటి జలం ఏమిటో హెచ్చువో ఈ నదిలో ఉండే జలం కూడా హెచ్టువే కాబట్టి స్వరూపత స్వభావత జీవ ఏవ ఈశ్వర సరేనా కాబట్టి జీవుడే ఈశ్వరుడు ఈశ్వరుడే జీవుడు కాబట్టి ఈ జీవ నది ఏదైతే వెళ్ళి అందుకని దాని జీవనది సరేనా జీవనది నువ్వు జీవుడు కదూ అది నది జీవ నది మీ ఇద్దరు కనెక్షన్ ఉంది వెళ్ళి సముద్రంలో అది ఎట్లయితే కలుస్తుందో పరమేశ్వరుల నేను ఐక్యం కావాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఇటువంటి సంగమ స్థానాల్లో వెళ్లి మనం స్నానం చేస్తూ ఉంటాం త్రివేణి సంగమం అక్కడ స్నానం చేస్తూ ఉంటాం ఇవన్నీ కూడాను అనూఖ్యం ఎందుకంటే ఒక విచిత్రం ఇప్పుడు ఈవెన్ ఒక్కో చోట నది రెండు సార్లు తిరుగుతుంది ఒకసారి అలా పోతూ మళ్ళీ ఇలా వచ్చి అలా పోతుంది అటువంటి చోట అంటే ఒకవేళ అవాంతరం వచ్చినా కూడాను మళ్లీ తిరిగి యథార్థంగా ఎక్కడికైతే తాను వెళ్లానో పురుషార్థం అక్కడికి వెళుతూ ఉంది అటువంటి చోట స్నానాలు చేస్తూ ఉంటాం ఎందుకనే తెలిసే దాని ఉద్దేశం ఈ నది ఎన్ని బాధలు వచ్చినా తిరిగి మళ్లీ అటు పోతూ ఉంది కనుక నా జీవితంలో ఎన్ని జన్మలైనా కాని నేను ఎన్ని టర్న్స్ తీసుకున్నా ఎన్ని జన్మలు తిరిగినా చివరికి నేను కూడా వెళ్ళి నా గమ్యమైనటువంటి పరమేశ్వరిని చేరాలి అనేటువంటి దాన్ని అక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం గనక స్నానం తీర్థస్నానం కురితే అగుగాక ఓ చేయచ్చు గంగా సాగర గమనం కురితే వ్రత పరిపాలన వ్రతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తున్నావు కాబట్టి స్నానం చేసిన దానివల్ల దేహశుద్ధి మనోశుద్ధి రెండు జరుగుతున్నాయి ఓకే ఎందువల్ల భగవన్ నామంతోనే చేస్తున్నాం భగవద్ అవగాహనతోనే చేస్తున్నాం మానస స్నానం విష్ణు చింతనం కాబట్టి భగవంతుని చింతిస్తూ మనం చేస్తున్నాం గనక మన శుద్ధి జరుగుతుంది దేహశుద్ది కూడా అక్కడ జరుగుతుంది అట్లాగే ఆచారం ఏదైతే ఉందో నిత్యం మనం చేసేటువంటి పనుల్లో చాలా దోషాలు దొరుకుతూ ఉంటాయి గనక ఈ ఆచారంలో వచ్చినటువంటి అశుద్ధాన్ని మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకు ఆచార శుద్ధి ఆ ఆచార శుద్ది వ్రత పరిపాలనం అది కూడా పరిత పరిపాలనం చక్కగా చేయడం दादी वाल आचार शुद्धि देहशु मनसुद आचारि व्यवहार आ व्यवहार दान दान अदे देहमें स्ना पोगोट्ठा ओके बे मालिन्यानी पोगोट्ठा लोपल मालिन्वाले नील बोस्ते कड़ीते ले मालिन् నా వారి అశుద్ధ్యతే అంతరాత్మ అంతరాత్మ అంటే మనసు లోపల నుండి అంతఃకరణం ఇక్కడ అంతరాత్మ అంటే ఆత్మని కాదు అంతఃకరణం అంతరాత్మ వారిన అశుద్ధ్యతే నా వారిన అశుద్ధ్యతే అంతరాత్మ వారిన నీళ్లతో ఆ అంతఃకరణని మనసును శుద్ధి చేసుకోలేము నీళ్లతో కడగలేము దాన్ని కాబట్టి ఏ విధంగా మన మనసు మలినమైపోయిందో దాన్ని శుద్ధి చేసుకుంటే గాని భగవంతుడి దానీ సమర్పించలేము మలిన పూరితమైనటువంటి మనసు భగవంతుడికి ఎలా సమర్పిస్తాం దాన్ని శుద్ధి చేసుకుని సమర్పించాలి అందుకే ఈ కర్మలన్నీ కూడా కనుక భగవంతుడికి సమర్పించేటువంటి మనసు పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి దానికి దానం దానం అంటే నాకు డబ్బుంది ఆయనకి లేదు నేను ఇస్తున్నా ఈ పేరు ప్రఖ్యాతుల కోసం దాంబికంగా చేసేటువంటిది కాదు దానం అంటే నన్ను శుద్ధి చేసుకోవడానికి నేను చేస్తున్నా ఎందుకని వ్యవహారంలో అశుద్ధం ఉంది ఇప్పుడు ధనాన్ని సంపాదించడంలో ధర్మబద్ధంగా సంపాదించానని ఎంతమంది చెప్పగలరు చాలా కష్టం ఎందుకో తెలుసా అది ధర్మం ఆధర్మము కూడా మనకు అర్థం కాదు ఒక్కోసారి ఈ ధర్మ సూక్ష్మం ఇప్పుడు పెట్రోల్ ముప్పై రూపాయలు అనుకుంటాం ఇట్లా ఉంటుంది వ్యవహారంలో ధర్మం ఏమంటే లీటర్ ముప్పై రూపాయలు ఓకే సాయంత్రం వరకు అట్లాగే అమ్ముతూ ఉన్నాడు ఊరు బయట ఉంది పెట్రోల్ బంకు అక్కడి నుంచి వస్తూ ఉంటాయి అందరు పోసుకొని పోతూ ఉంటారు ఎనిమిది గంటలకు కూడాను ముప్పై ఐదు రూపాయలే ఎనిమిది ముప్పావుకి ముప్పై ఐదు రూపాయలే తొమ్మిది గంటలకి ముప్పై ఐదు రూపాయలే తొమ్మిదిన్నరకి ముప్పై ఐదు రూపాయలే పది గంటలకు న్యూస్ వచ్చింది ఈ క్షణం నుండి గవర్నమెంట్ తీసుకుంది డెసిషన్ మూడు రూపాయలు తగ్గింది థర్టీ రూపీస్ ఓన్లీ ఓకే పది గంటలప్పుడు ఈ క్షణం నుండి అంటాడు కానీ అతను ఊరు బయట ఉండాడు ఔట్స్కర్ట్స్ లో సంగారెడ్డి పోయే దారిలో అక్కడేమో టీవీ లేదు రేడియో లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఇంకా వరుసగా రాత్రి అంతా కూడా లారీలు వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర ఎంత తీసుకుంటాడో తెలుసా ఎంత తీసుకుంటాడు ముప్పై రూపాయలు చొప్పునే తీసుకుంటాడు అంతేనా లీటర్కి ముప్పై ఐదే ముప్పై తీసుకోవాలి వాడు అడగడం ఏమండి ముప్పై అయితే ముప్పై ఎందుకు తీసుకున్నామని ఎందుకని పాప వాడు తోలుకుంటూ ఉన్నాడే గానీ వాడి టీవీ చూడలే వీడు అమ్ముకుంటున్నాడు కానీ వీడి టీవీ చూడలే కానీ వాస్తవానికి ధర్మబద్ధంగా చెప్పాలంటే పది గంటల నుంచి ముప్పై రెండు రూపాయలకి అమ్మాలి కానీ పది గంటలకు కాదు మళ్లీ ఉదయం ఎనిమిది గంటలకు ఎవరో చెప్పినంత వరకు పేపర్ చూసినంత వరకు ముప్పై ఐదుకే అమ్ముతాడు ఇది అన్యాయ అర్జిత తెలిసినా తెలియకపోయినా ఇది దోషం మళ్ళీ తెలిసి తెలిసి తెలిసినా తెలియపోయినా దోషమే ఇటువంటి దోషాలు పోవాలని ఏం చేయాలి ఇలాంటి అంటే ఊరికే మనం అన్నాం ఇదని పోయి ఎన్నో జరుగుతూ ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఎన్నో చెప్పలేనని చెప్పనన్న దోషాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడాను అజ్ఞాతంగానో జ్ఞాతంగానో మనకు తెలుసు తెలియకానో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏవేవైతే దోషాలు జరుగుతూ ఉన్నాయో వీటి వల్ల ఆర్జన జరుగుతూ ఉందో తద్వారా మలినమైపోతూ ఉన్నాం గనక ఆ దోషాన్ని పోగొట్టుకోవడానికి దోష నివారణార్థం దురిత నివారణార్థం ఈ దురితం పాపం ఈ దురిత నివారణార్థం దానం ఎందుకని డబ్బు సంపాదించడంలోనే వచ్చినటువంటి దోషాన్ని ఆ ధనాన్ని సద్వినియోగం చేయడంలోనే విని వినికిడిలో గాని మనకు వినియోగంలో కాని సంపాదనలో గాని ఎక్కడైతే దోషం జరుగుతూ ఉందో ఆ దోషాన్ని నిర్మూలించుకోవడానికి దాన్ని పరిశుద్ధం చేసుకోవడానికి ధనాన్ని వినియోగించే పద్ధతిలోనే దాన్ని చేసుకోవాలి గానీ మరొక రకంగా చేసేందుకు అవకాశం లేదు గనక అవి దాన ధర్మాలు కూడా ఎక్కడ చేస్తారో తెలుసా దాన ఎక్కువ శాతం మన సంస్కృతిలో దేవాలయాల దగ్గర చేస్తారు చూడండి దేవాలయాల దగ్గర చేస్తారు తీర్థక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ నది తీరాల్లో చేస్తూ ఉంటారు స్నానం చేసి వచ్చి దానాలు చేస్తూ ఉంటారు పుష్కరాల్లో దోడ్ల అది ఎందుకన్నా తెలుసు అక్కడ అది పవిత్రమైనటువంటి సమయం అక్కడ ఆ పవిత్రమైన సమయమేది భగవంతుడే పవిత్రుడు భగవంతుడు అక్కడ ఉన్నాడు ఆయన సన్నిధానంలో చేస్తూ ఉన్నా ఆలయము ఆయన సన్నిధానంలో చేస్తూ ఉన్నా అట్లాగే ఒక్కొక్క కాలం వైకుంఠ ఏకాదశి ఆ కాలంలో చేస్తూ ఉన్నాను ఇదిగో ఫలానా పుణ్యతిథి ఆ పుణ్యతిథిలో నేను చేస్తూ ఉన్నా ఎందుకు నువ్వు చేస్తూ ఉన్నావు ఆ పుణ్యతిథి రూపంలో పరమేశ్వరుడే ఉన్నాడు గనక దైవమే ఉన్నాడు గనక కాబట్టి ఈశ్వరస్య భృత్యవత్ అహం కరోమి నేను దానమైతే చేస్తున్నాను గానీ దదామి ఎట్లా ఇస్తూ ఉన్నాను నేను అని అంటే ఈశ్వరస్య భృత్యవత్ ఆయన యొక్క సేవకుడు లాగా ఎందుకని ధనం అయింది నేను తీసుకుని రాలేదు ఈ ప్రపంచంలోకి పరమేశ్వరుడు ఇస్తేనే వచ్చింది ధన రూపంలో ఉండేవాడు కూడాను పరమేశ్వరుడే నాహం కర్త హరిహి కర్త తత్పూజా కర్మచాకిలం కాబట్టి నేను కాదు కర్త హరే కర్త కాబట్టి నాకు ఈ భాగ్యం ఇచ్చాడు దాన ధర్మాలు భాగ్యాన్ని నాకు పరమేశ్వరుడు ప్రసాదించాడు అనేటువంటి భావనతో మనం చేస్తాం దాన ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో అద్భుతమైనటువంటి ఇవన్నీ కనుక గంగా సాగరగా మనం కురితే వ్రత పరిపాలన కురితే అథవా దానం కురితే ఇవన్నీ చేయొచ్చు కానీ వీటి వల్ల ఏమొస్తుంది చిత్తశుద్ధి వస్తుంది కర్మోపాసనాదేహి చిత్తశుద్ధి ఇప్పుడు మనం తైతిరేయంలో చూసాం కదా శిక్షావళిలో శిక్షావళిలో మీరు చూసిందంతా అదే కర్మ ఉపాసన కర్మ వల్ల చిత్తశుద్ధి ఉపాసన వల్ల చిత్తం కర్మోపాసనాదే చిత్తైల్యం తదేకాగ్రియే దానివల్ల మనకు ఏం కలుగుతుంది ఏకాగ్ర బుద్ధి కలుగుతుంది చక్కటి ఏకాగ్రత దాని వల్ల మనకు ఏర్పడుతుంది నిశ్చలమైనటువంటి బుద్ధి చలించినటువంటి బుద్ధి నిరంతరం భగవంతుని ధ్యానం చేయాలి అంటే కూడాను మనసులో ప్రతిబంధకం లేకుండా ఉంటుంది ఎందుకని ఏ దోషం లేదు గనక ఇవన్నీ మనం చేయాలి కాని జ్ఞాన విహీన నభజతి ఇదంతా దేనికోసం జ్ఞానాన్ని పొందడం కోసం ఆత్మ పొందడం కోసం మనసులో శుద్ధి ఉండాలి ఇది కర్మలు ఆచరించడంలో చిత్తశుద్ధి రావాలి అదే ఉపాసనలు ధ్యానము ఇవి చేయడంలో నైశ్చల్యం ఉండాలి నిశ్చలత ఉండాలి నిర్మలత్వం ఉండాలి కాబట్టి చిత్తశుద్ది చిత్త నైశ్చల్యం ఈ రెండు కర్మ ఉపాసనాదేహి ఆ రెండిటి వల్ల మనకు ఏర్పడుతోంది కానీ తరువాత జ్ఞానం గురివిస్తే రావాల్సిందే గానీ జ్ఞాన రూపంలో మోక్షం ఉంది కనుక ఇంకో రకంగా వచ్చేందుకు అవకాశం లేదు కానీ ఇవన్నీ చేసి చిత్తశుద్ధిని గనక పొందకపోతే గురువు ఇచ్చినా కూడాను జ్ఞానం రాదు గనక ఇవి మార్గాలే అయినా చాలా అత్యంత ప్రముఖమైనవిగా మనకు కనపడతా ఉండే ఈ మార్గాలే గమ్యమని మాత్రం భ్రాంతి చెందగ జ్ఞాన విహీన అది జ్ఞాన విహీని విచార జన్య జ్ఞాన విహీన రహితే అదే मन अतः कर्तव्य भगवंत विचार एमटा विचारमीति तत्वी ज्ञानरि ज्ञान विषे मुक्ति न संभवे तत्व अति वाक्यचारा अहम ब्रह्म अस्मी अहम ब्रह्मस्मीति వాక్యాన్ని విచారించడం మహావాక్యాన్ని విచారించడం గురు దగ్గర జరిగేది అదే కనుక మహావాక్య విచార జనిత జ్ఞాని ముక్తిహి సంభవతి లేకపోతే కలిగేందుకు అవకాశం లేనేలేదు ఎప్పుడు ముక్తి నభజతి ముక్తి కలగదు ఎప్పుడు జన్మశత ఓహో వంద జన్మలెత్తిన ఔ జన్మశత ఏంది శత జన్మభి అని కాదు శత అని గానీ అన్నడా సహస్రాని గానీ అన్నడా అనంత అని అర్థం ఇంప్లాయిడ్ అది కాబట్టి అనంత జన్మ కోటిర్వా ముక్తి నవతి ఇత్యర్థ కాబట్టి అనంత కోటి జన్మలు ఎత్తినా కూడా ముక్తి కలగనే కలగదు ఎందుకని కర్మల వల్ల ముక్తి రాని రాదు ఇవన్నీ కర్మలే కానీ ఇవి చేయకపోతే మాత్రం జ్ఞానం రాదు చూడండి కనెక్షన్ ఇక్కడ పూర్వపక్షం భజగా విందం కాదు కాని శాస్త్రం కథం కర్మభి ముక్తిహి నవేత్ ఇది అయా కర్మల వల్ల ముక్తి ఎందుకు రాదు ఇవన్నీ మంచి కర్మలే కదా దాన ధర్మాలు చేస్తాము మంచి వేసు ఇష్టాపూర్తి కర్మలన్నీ చేస్తాము వీటి వల్ల ముక్తి ఎందుకు రాదు కథం కర్మభి ముక్తి నా భవేత్ ఇది వాచ్యం ఏమిటో తెలుసా జ్ఞాన అవిరుద్ధత్వాత్ అజ్ఞాన అవిరుద్ధత్వాత్ అయ్యా కర్మకి అజ్ఞానానికి తేడా లేదు కనుక అవిరోధితయా కర్మ నా విద్యావర్తయ్యేతు అవిరోధితయా కర్మ నా అవిద్యాం అవిద్యాం అజ్ఞానం ఏదైతే ఉందో కర్మ ఏదైతే ఉందో ఆ రెండు ఫ్రెండ్సే గాని వాటికే విరుద్ధం కాదు కనుక అవిరుద్ధత్వాత్ దానికి దీనికి విరోధం లేదు కనుక ఇది దాన్ని పోగొట్టే ప్రశ్నే లేదు కనుక నేను జ్ఞానాన్ని పొందాలి మా నేను మోక్షం కావాలి నేను ఆత్మని తెలుసుకోవాలి అనుకునేవాడు ఎవడు వాడు ఆత్మే ఇప్పుడు ఆత్మ కొత్తగా వచ్చేదేం కాదు గురువు వల్ల నువ్వే ఆత్మ నువ్వు ఆత్మని నీకు తెలియదు తెలియని దాన్ని తెలియజేస్తాడు తెలియకపోవడం అజ్ఞానం తెలియడం జ్ఞానం కాబట్టి అజ్ఞానం ఇది ప్రాబ్లం కనుక ఎప్పుడైతే అజ్ఞానం ఉందో నేను అది చేస్తే పొందుతానేమో ఇది చేస్తే పొందుతానేమో అని కర్మతో కదులుతున్నాడు కర్మ కదలడానికి ఆధారమైనటువంటిది అజ్ఞానం కాబట్టి అజ్ఞానానికి కర్మకి పెద్ద తేడా లేదు కనుక అజ్ఞాన జనితమైనటువంటి కర్మ అజ్ఞానాన్ని పోగొట్టలేదు విద్య అవిద్యా అజ్ఞానాన్ని జ్ఞానమే పోగొట్టాలి అవిద్యని విద్య పోగొట్టాలి తేజ తిమిర సంఘవత్ తేడా కాబట్టి చీకటిని ఎట్లాగైతే వెలిగే పోగొట్టాలను అజ్ఞానాన్ని జ్ఞానం పోగొట్టవలసిందే గానీ మరి పోగొట్టేందుకు అవకాశం లేదు గనక జ్ఞానాత్ మోక్ష ఇది ఒక జ్ఞానం వల్లనే మోక్షం కావాలి మరి గురువు జ్ఞానం ఇచ్చినా కూడాను జ్ఞానం కలగడం లేదంటే చిత్తశుద్ది లేదు చిత్తశుద్ధి కావాలంటే ఇది ఇవన్నీ చేయాలి కురితే గంగా సాగర గమనం గంగా సాగర గమనం కురు వ్రత పరిపాలనం అధవాధానం ఇవన్నీ చేస్తూ పోవాలి కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలి తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి ఆలయాలకు వెళ్లాలి భగవద్ దర్శనం చేయాలి వ్రతాలు చేయాలి దానాలు చేయాలి ప్రతి క్షణం కూడాను మనసు భగవంతుని యొక్క కార్యములందే లగ్నమై ఉండాలి అది అందుకని మన దేశంలో కావాల్సిన తీర్థక్షేత్రాలు పుణ్యతీర్థాలు ఇప్పుడు మీకు అనిపిస్తుంటదేమో కొందరు అన్ని తీర్థక్షేత్రాలు తిరుగుతారు పుణ్యక్షేత్రాలు తిరుగుతారు మనకేమది లేదు ఎందుకంటే అవకాశం లేక కొందరు క్యాజువల్ లీవ్లు లేక కొందరు డబ్బు లేక కొందరు ఇంట్లో సహకరించే వాళ్ళు లేక మరికొందరు మనమంతా ఇది ఏం చేస్తాం మితిమీరిన తలకు మించిన భారాలు ఉండేటువంటి వాళ్ళు కొందరు వ్యాపారాలు వదులుకోలేక కొందరు వ్యవసాయం కొందరు ఉద్యోగాలు ఏమైపోతాయని కొందరు ఇట్లా అయ్యో అయ్యో గంగా సాగర్ అట్లా ఉంటుంది ఇది ఎట్లుంటుంది రామేశ్వరం అలా ఉంటుంది రిషికేశం ఎలా ఉంటుంది పోలేదే ఏమన్నా ఉందా మీకు బాధ ఏమన్నా చెప్పండి ఉంటే ఎవర్తో చెప్పద్దు నో వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీరందరూ అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు మీకు తెలీదు అబ్బా ఏది డబ్బు లేకుండానే ఉండండి చెప్పా గురుదక్షిణ తీసుకుంటా ఎందుకో తెలుసా అన్ని ఎన్ని నదులున్నాయో అన్నిట్లో మీరు మునిగారు మీరు మునిగారు గాని మీకు తెలియదు అందుకు మేము ఉండేది ఎందుకంటే మిమ్మల్ని ముంచడానికి కాదు మీరు మునిగారు అని చెప్పడానికి జ్ఞాపకం హి శాస్త్రం ను కారకం ఇది దాట్స్ పాయింట్ మీకు మీరు మునిగారు మీరు మర్చిపోయారు అనుకోండి మేము జ్ఞాపకం చేస్తున్నాం నాయన నువ్వు నదీ స్నానం చేశావు గంగా సాగర్ స్వామి చేశావు నాయన స్వామిజీ సరస్వతి చేశావు స్వామీజీ నర్మదా తీరంలో ఆచార్యుల వారు అక్కడ గోవింద భగవత్పాదాచార్యను కలిసరి అక్కడికి పోయి చేయాలని నువ్వు అక్కడ చేసావయ్యా చంద్రబాగా చేశావు ఇదేంటి స్వామీజీ ఇవన్నీ నేను ఎప్పుడు పోలేదు నువ్వు పోయేవని తెలియదు నేను జ్ఞాపకం చేస్తా హమునాచవేణీ తంగా గోదావరీ సింధు చూడు సరస్వతీ త్రైవే గోదావరి సింధు సరస్వతీ సర్వాణి తీర్థాన్ని వసతి త్రుతో నామ కథా ప్రసంగ వండర్ఫుల్ శ్లోక వండర్ఫుల్ శ్లోక య్రా మక్రసంగవ ఇదిగో ఏమేం కావాలి నీకు నదు చెప్పు గంగా యమునా చేణీ వేణి అంటే కృష్ణవేణి కృష్ణ కాబట్టి గంగా యమునా కృష్ణవేణి గోదావరి సింధు సరస్వతీ పుణ్య గౌతమి గోదావరి సింధు పాకిస్తాన్ లో ఉంది ఏం పర్వాలేదు బస్సు గీసేం అవసరం లేదు మనకు డైరెక్ట్ వెళ్ళడమే నేను చెప్పేది డైరెక్ట్ వెళ్ళడమని కాదు పొయ్యి వచ్చారంటున్నాను గోదావరి సింతు సరస్వతీచ సర్వాణి తీర్థాని అయ్యా నాకు టైం లేదు కదా చెప్తున్నా కొన్ని నదులు పేరు చెప్పిన ఇంకా ఎన్ని నదులున్నాయ్ రాసుకోనరా సర్వాణి తీర్థాని వసతి తత్ర సమస్తమైనటువంటి తీర్థాలు తత్ర వసంతి అక్కడ ఉన్నాయి ఒకటే చోట ఒక్క సరోవరంలో గనక దిగి గనక నువ్వు మునక వేశావంటే సమస్త నది జలాలన్నీ అక్కడే ఉన్నాయి పుణ్యతీర్థాలన్నీ అక్కడే ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ఆ సమస్తమైన పుణ్యతీర్థాలు ఇంక్లూడింగ్ పుష్కర తీర్థం ఆల్సో అన్ని ఒకే చోట ఉన్నాయి తత్ర స్వామీజీ ఎక్కడ స్వామి నువ్వేశనక ఎక్కడ స్వామిజీది శ్రుతిమంది సర్వాణి తీర్థాన్ని వసతి త్రచ్యుతో ఎత్ర ఎక్కడైతే అచ్యుత ु नाम, नाम, युक्का, युक्का, नाम कथा प्रसंग युत नाम कथा प्रसंग ए परमेश्वर ओक्कर जगन्नाथ नाम संकर्तन जरूत कथा प्रसंग जरूत उद आय दिव्य वैभव विवरीद తత్వం ఎక్కడైతే చర్చించబడతా ఉందో ఆ ప్రదేశంలో సమస్త నదీ జలాలు వచ్చి చేరిపోతాయట ఎందుకో తెలుసా రాత్రి మనం చూసినట్టుగా భగీరథులు చెప్పినట్టుగా అందరూ వచ్చి పాపుల మాల దిగుతా దిగుతారు కానీ మేం పవిత్రం కావాలంటే అటువంటి చోటకి వెళ్లి ఎక్కడైతే కథాశ్రవణం జరుగుతూ ఉందో అటువంటి చోట మేం కూడా పవిత్రమవుతామని అందరూ కూడాను పుణ్యతీర్థాలన్నీ కూడాను సూక్ష్మ రూపంలో వచ్చి ఆ కథాప్రసంగం ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో నామ కథా ప్రసంగు ఇప్పుడు అర్థమవుతుందా మీకు వేస్తూనే ఉన్నాం మునక తెలియలేదు అందుకనే ఏకనాథ్ మరాఠీలో భాగవతాన్ని భావార్థ రామాయణాన్ని రచించినటువంటి ఒక సంతపురుషుడు ఆయన అభంగం కూడా అట్లాగే ఉంటది కథా త్రివేణివక్త కథా త్రివేణివక్త తెరణరిత కథాీ సంగమా దీ నా తెరణ రిత जलती दोषांचे ढोंग शुद्ध होती नारी जलती दोषांचे ढोंगरा शुद्ध होती नारी गाती एकती साधरा जे पवित्र हरि कथा కథా త్రివేణీ సంగమా దేవ భక్తీంచే ఉత్తమ రజవాదిత కథా త్రివేణి సంగమం ఎక్కడైతే భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గాథ నడుస్తూ ఉందో తత్వం వినపడుతూ ఉందో అది త్రివేణీ సంగమం గంగా యమున సరస్వతి దేవ భక్త ఆయన నామ కాబట్టి భక్తుడు కనపడతా ఉండేడు గంగా అనేదిలాగా పవిత్రంగా ఆయన భగవన్ నామ వినపడుతూ ఉంది భక్తుడి దగ్గర నుంచి అది యమున ఈ రెండు కనపడుతూ ఉన్నాయి త్రివేణి సంగమంలో కానీ సరస్వతి అంతః్రోతస్విని కాబట్టి లోపల ప్రవహిస్తూ ఉంది కనపడకుండానే కాబట్టి గంగా యమున సంగమస్థానం కానీ సరస్వతి కనపడకుండా ఉంది అజ్ఞాతంగా ఉంది కాబట్టి భక్తుడు భగవన్ నామం మనకు కనపడుతుంది వినపడుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది భగవంతుడే తప్ప సరస్వతి లాగా ఇంకోటి కానీ కాదు ఇది ఒకే చోట రభ్యమవుతూ ఉంది గనక ఇది త్రివేణి సంగమం అందువల్ల గంగా సాగర గమనం ప్లీజ్ వ్రత పరిపాలనం అధవా దానం ఓం నమో భగవతి వాసుదేవాయ సంకీర్తనం ధ్యానం జపం స్వాధ్యాయం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 దీని అర్థం అది ఇప్పుడు మాట్లాడింది అర్థం ఈ సాంగ్ తెల్లని చల్లని వెన్నెల తెల్లని వెన్నల మువ్వల అని నీ కొరకే nee prathikunna ninnodalleenu yavari manna ninnodalleenu yavari manna challanni vennela naulechina tellanni vennala muvalanna ీ కొ నిన్నొదలేను ఎవరేము నిన్నొదలైను ఎవరేము గంగా యమునా నర్మద చంద్రభాగా కవేరి గన నర్మద చంద్ర బగా కావేరి కృష్ణా జలాలలో జలకమాడి గంగా యమున నర్మద చంద్ర కావేరి కృష్ణా జలాలలో ఇప్పుడు జరిగిందంత అదే చేసిందంతా అదే సాధనంతా అదే హే భగవాన్ ఇవన్నీ చేశాం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 తెల్లని ముచ్చాల మాలతో గుండెల్లో చేరిపోరా చల్లని వెన్నెల నవ్వుల చిల్లని వెన్నెల నువ్వల నా నీ కొరకే నీ బ్రతికో నీ మొదలలే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 కనుక ఇదంతా కూడా ఏవైతే ఉన్నాయో మనం చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో అర్చన ఏదైతే ఉందో వీటి వల్ల మన చిత్తశుద్ధి జరిగిపోతుంది హృదయ నైర్మల్యం వస్తూ ఆ ఎప్పుడైతే నిర్మలంగా హృదయం తయారైపోతుందో భగవంతుడు అందులో ప్రవేశిస్తాడు అందుకని ఇంకేమీ లేదు జ్ఞాన ఒకవేళ కనుక జ్ఞానం లేకపోతే ముక్తి నభవతి జన్మశత అది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 సురతరు మూల నివాస జయ్యా భూతలం అజిన వాస సుర తరు మూల నివాస శయ్యాూత అజినౌ వాసర్వ పరిగ్రహ భోగ త్యాగ కష సుఖం నా కరోతి విరాగ కుఖం కరోతి విరాగ భోవిందం భోవిందోవిందం భజ మూటే భజ గోవిందం భోవిందోవిందం భజ ము ఎన్నెన్నో వండి జనం తృప్తిపడలేకపోతుండే ఈ ప్రపంచంలో నిత్యతృప్త నిరాశ్రయ నిజమైనటువంటి సన్యాసం చూపిస్తున్నాడు అక్కడేమో జటిలో ముండి లుంచితకేష కపడ సన్యాసిని చూచాం బాబాభాగ్యుడైనటువంటి ఇంకో సన్యాసిని చూచాం అగ్రే వన్ హేహి పుష్ఠే బాను ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నాడు సుర మందిరమూల తరుమూలే వృక్షమూలే నివాస అట్లా కాబట్టి ఒక వ్యక్తి మనకిప్పుడు పరిచయం చేస్తా ఉన్నాడు ఒక వ్యక్తిని చూడండి ఎక్కడున్నాడండి ఇతను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 अरत वासा आशलनाई इकड़ तरत वास आश लेरम तर मूल निवास शय्यालम शय्या आय शयन भूमि शयन भूमि ने पड़को अंत पट्टर पड़को वाली निद्र राकोवेमोनी इतने को ना आनंद तृप्ति वाल मन वना कन्वेषा अगुप्च शय्याूतल अज वा మరి ఏం గట్టుకొని ఉండాడండి బట్టేమిటి అంటే ఏదో చర్మాలు ఆరు రోజుల్లో ఏదన్నా చర్మం దొరికితే ఇంక చర్మం అట్లాంటి చుట్టుకొని ఉండడం ఇంకోటి కూడా ఏంటంటే చెట్టు బెరడు కూడా అజనం వాసహ చెట్టు బెరడు కూడా కొంత ఉపయోగించేవాళ్ళు అంటే పెద్ద పెద్ద చెట్లుంటే దాని పైన ఉండేటువంటి బెర్రడు తీసి దాన్ని శుభ్రం చేసి దాన్నే వస్త్రంగా చేసుకుని దాన్ని గట్టుకొని పోతూ ఉండేవాళ్ళు అంటే ఇంకొకరి మీద ఆధారపడే లేని లేదు సురమందిర తరం మూల నివాస ఎవ్వరు కాదన్నారు దేవాలయం దగ్గర పడి ఉంటే లేదో చెట్టు కింద ఉండేటువంటి వాడిని కాదని ఎవడు లేడు ఆ చెట్టు కాదంటే ఇంకో చెట్టు కింద పోతే పోద్ది సురమందిర తరవ మూల నివాస శయ్యా భూతలం కాబట్టి భూమి మీద పడుకొని ఉండేటువంటి వాడిని కాదని ఎవడంటాడు నా ఇల్లు లేచిపోని అనడానికి ఎవడుంది భూదేవ అనాలి ఆమె అన్నదో చాలా సహనం శయ్యా భూతలం అజినం వాసహ సర్వ పరిగ్రహ భోగ త్యాగ అది సర్వ పరిగ్రహ భోగ త్యాగ సర్వ పరిగ్రహ త్యాగ సర్వభోగ త్యాగ అట్లా అర్థం చేసుకోవాలి పరిగ్రహం అంటే నాకు అది కావాలి ఇది కావాలి పొసెసివ్నెస్ ఎంత సంపాదించినా కూడా సుఖం ఉండదు పెరిగిపోతా పాపం పెరిగినట్టుగా కాబట్టి పరిగ్రహం ఇది అంటే ఏది వచ్చినా కూడా ఏదంటే కేవలం ధనమే కాదు కొందరు ఏది వదిలిపెట్టరు అది పరిగ్రహం ఏది ఉన్నా సరే చాటు ఉన్నా కూడా ఇంకోసారి ఏదో పనికి వస్తుంది అడుబెట పనికి మాలిన చాట చీపురుంటే కూడాను ఈ దేనికో దానికి పనికొస్తుంది ఎందుకు పడేస్తావే లోపల పెట్టు ఏదే లోపల పెట్టేది అన్ని లోపల పెట్టు ఆవు పేడేసింది లోపలి ఎందుకంటే దేనికి పనికి వస్తుంది దేనికోదానికి బరికొచ్చేది ఏంది రేపు తగలబెట్టడానికి దేనికి కాదు మనకి దేనికి పనికి రావాలని అట్లా కొందరికి ఇది ఉంటుంది కేవలం సంపాదించడమే కాకుండా వదిలిపెట్టుకోలేనిటువంటిది ఇది పరిగ్రహం సర్వపరిగ్రహ త్యాగ ఏముండదు ఇప్పుడు చెప్పండి ఏముండదు శయ్యాభూతలం అజనం వాస సురమందిరతరం మోరణి వాసహ ఏమి లేదు పరిగ్రహమే లేదు సర్వపరిగ్రహ త్యాగ అంటే ఏంటో తెలిసిది ఇది అర్థం భోగ త్యాగ కామం అదే సర్వపరిగ్రహ త్యాగ సర్వభోగే త్యాగ కనుక రెండవ శ్లోకం మూడవ శ్లోకంలో మూఢ జహీ ధనాగమ తృష్టాం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 డిపెండెన్స్ ఈజ్ ఆల్వేస్ పెయిన్ఫుల్ అండర్స్టాండ్ వేదాంతం ఈ విషయంలో చాలా క్లియర్ ఇంకొక దాని మీద ఆధారపడి ఉంటే మాత్రం సుఖం లేదు నిజమైనటువంటి సుఖం ట్రూ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ ఇండిపెండెన్స్ దట్ ఈస్ ఫ్రీడమ్ దట్ ఈ మొక్క మరొక దాని మీద ఆధారపడకుండా ఉండడం అందువల్ల మీకు చాలా చెప్పాను నేను సత్యానికి పరిచయం ఏమిటి ద టెస్ట్ ఆఫ్ రియాలిటీస్ ఇన్ నాన్ ఇంకొక దాని మీద ఆధారపడకుండా ఉండడం ఆధారపడి ఉండేది మాయా బ్రహ్మాశ్రయ సత్వరాజ సమోగుణాత్మిక మాయా అస్తి బ్రహ్మం మీద ఆధారపడి ఉండేది మాయ ఇంకొక దాని మీద ఆధారపడి ఉన్నావు మాయలో ఉన్నావనే అర్థం కాబట్టి మరొక దాని మీద ఆధారపడకుండా ఉండేది ఏదో అది సుఖం కాబట్టి త్యాగే సర్వేషాం సుఖం భవత్ దేని మీద ఆధారపడకుండా ఉండేటువంటి వాడు సర్వపరిగ్రహ భోగ త్యాగ సుఖం న కరోతి విరాగ పురుషస్య సుఖం న కరోతి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 మరొకరి మీద ఆధారపడి లేదో వేదాంత వాక్యేషు సదా రమంత చెట్టు కింద కూర్చొని ఏం చేస్తా ఉండాడు భిక్షాన్న మాత్రేణ చతుమంత అశోకవంత కరుణైకవంత ఏ శోకం లేదు ఏ దుఃఖము లేదు ఏది వస్తే రాని వాట్ మే ఎదృసంతుష్ట ఏది లభ్యమైతే అది కాబట్టి ఎప్పుడూ ఆనందం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 అగాధమైనటువంటి సముద్రం ఈ ఆనంద తరంగాల మధ్య ఒక చిన్న బిందువులాగా కనపడతా ఉంది ఎందుకని అతని హృదయమే ఆనంద సాగరం అయిపోయింది పాపల నోవులు హరివిల్లు రంగుల్లో నను చేరే కవుల పాపల నోవులు హరివిల్లు రంగులు నను చేరే కోల రవములు కుసుమాల కోకిల రవములు కుసుమాలే మదిని నిస్పృశే కోకిల రవములు కుసుమాలూ కదిలించే మదిన్నిస్పృషి కడలి అల్లవో లే మనసాయే అంబరమతాయే నా హృదయం కడలి మనసాయే ఇదంతా ఇంత ఆనందం కాబట్టి కడలిలో సముద్రంలో తరంగాలు లేచిపడుతున్నట్టుగా తనలో ఆనంద తరంగాలు గాథమైనటువంటి సముద్రంగా మారిపోయాడు జ్ఞాన సాగరంగా మారిపోయాడు కాబట్టి ఏది చూచినా ఎక్కడ ఊహలు కదిలినా ఎక్కడ నవ్వులు వినిపించినా అవన్నీ తన హృదయంలోనే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి ఎక్కడెక్కడ ఏ ఆనందం గోచరిస్తూ ఉండినా తనలో ఉండేటువంటి స్వాత్మానందాన్ని అనుభవించడం గానీ తనకు అర్థమవుతా TARALA VILLU GULU, MABBULA MIRU PULU TARALA VILLU GULU, MABBULA MIRU PULU URUMULA PALU GULU, YEDAN NIE NDE YAKKUNUDA, YIVENNI? YIVENNI SRADAN YALO NEM OUDAI? డిసిన ఓడలు చెట్టు కింద ఉండేవాడికి ఆలయం పక్కన ఉండేటువంటి వాడికి ఇల్లుందే గొడుగుందే తడవేం చేస్తాడు తడి చల్లని వానలు తడిసిన ఓడలు చల్లని వానలు తడిసిన ఓడలు చల్లని తడిసిన ఓడలు కదిలించే మదిన్ని పూలకించే కడలి అల్లలవోలే మన సాయే అంబరమతాయే నా హృదయం కడలి అలలవోలే మన సాయే అంబరమతాయే నా హృదయం కడలి అలలవలే మన సాయి ఎవరికి సాధ్యం ఇది ఆప్త కామశగా స్పృహ ఒక ఆప్త కాముడికి ఒక ఆత్మానందాన్ని అనుభవించినటువంటి వాడికి తప్ప ఇదే జీవన్ ముక్తి ఇహ అస్మిన్లోకే ఈ ప్రపంచంలోనే ఇంత ఆనందాన్ని అనుభవించడానికి మనం అర్హులమయ్యున్నాం అది తమాషా పోగొట్టుకుంటే చేసేదేం లేదు దరిద్రం గనక మనసుకు చుట్టుకుంటే చేసేదేమీ లేదు గాని ఈ ఆనందాన్ని ఈ నిత్యతృప్తిని ఈ ప్రపంచంలోనే అందరూ చూస్తూ ఉంటే ఏమిటా ఇది అనేటట్టుగా ఏమి లేకున్నా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 వాక్య విచార జన్య జ్ఞాన ఫలితం ఎటువంటి వాడు ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రపంచంలో ధరించినటువంటి వాడు విధి నియమాలు కాదు సార్ జ్ఞానిని ఎలా ఉండు అలా ఉండడానికి వీలు లేదని అనడానికి అవకాశమే లేదు కొందరు అంటుంటారు ఏమంటే ఆయన జ్ఞాని కదా ధరించిపోయాడు కదా మరి ధరించినడు అయితే ఉపన్యాసాలు ఎందుకు చెప్పాడు ఏమన్నాను వివేకానంద ధరించాడలేదా ఎందుకు ఉపన్యాసాలు చెప్పాడు కదా మరి ఆయన గురువు చెప్పలేదు కదా రమణ మహర్షి ఉన్నాడు కదా ఆయన ఎవరితో మాట్లాడలేదు కదా ఆయన గోచిపెట్టుకుని కూర్చున్నాడు కదా ఈయనెందు చొక్కా వేసుకున్నాడు నువ్వు చూడలేవు కనుక అది పో చాలా ఎందుకంటే ఇడియాటిక్ స్టేట్మెంట్స్ ఓన్లీ ఇడియట్స్ స్పీక్ లైక్ దీస్ ఎందుకో తెలుసా జ్ఞానం లేకపోవడం వల్ల యో గ భోగరతో వా గరతో వాగరతో సంగరతో సంగవిహీన యోగరతో వాోగరతో సంగరతో వాంగవిహీన ్రహ్మణి రమతే చిత్త బ్రహ్మణి రమతే చిత్త నందతి నందతి నందే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందో అజగోవిందో గోవిందం భజ మూఢమతే భజగోవిందో అజ గోవిందో గోవిందం భజ మూఢమతే యోగరథ వా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 ఎవడన్నా ఒక ఇడిట్ పోయినాడు అనుకోండి వాటి సందేహం వస్తుంది ధ్యానం చేస్తున్నాడు అని అంటే సాధనే కదా ధ్యానం చిత్తస్వ శుద్ధయే కర్మ ఇక్కడ నేర్చుకున్నాడు కదా వచ్చిన బాధ ఇది ఇది శృతి మందిరం ప్రోడక్ట్ చిత్తస్వ శుద్ధయే కర్మ కదా కాబట్టి ధ్యానం మానస కర్మ కదా మరి మానస కర్మ చేస్తా ఉన్నాడు అంటే ధ్యానం అంటే అతనికి చిత్తశుద్ధి లేదు లాజిక బాడ ఈ ఆయనకి అది అవసరమో లేదు యజ్ఞ ఆచరితే శ్రేష్ట తత్వేవితరే ఎవడు శ్రేష్ఠుడేది ఆచరిస్తాడో ఇతరులది ఆచరిస్తాడని వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా ఇతరుల కోసం వాళ్ళు ఆచరించచ్చు నేను ధ్యానం చేస్తే ఆయన చేస్తాడు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 భోగరతో భోగంలో ఉండిన ఎందుకు నీ దృష్టిలో అది భోగంగా ఉంటది గాని వాళ్ల దృష్టిలో యోగం లేదు భోగం లేదు ఉన్నది ఏకత్వం అంతే సరి గురితో సంగరతహ వా పది మందిలో కలిసి తిరగచ్చు సంగవిహీన ఏకాంతంలో తానుండొచ్చు ఎస్ బ్రహ్మణి రమతే చిత్తం ఇదిగో ఇది యాడ్స్టిక్ ఎస్య చిత్తం బ్రహ్మణి రమతే ఎవరి యొక్క చిత్తం అయితే నిరంతరం కూడా బ్రహ్మములో ఆ పరబ్రహ్మము నందు రమిస్తూ నందతి అతడు ఆనందంగా ఉండేది నందతి అతడే ఆనందంగా ఉండేది నందత్యేవా అసలు ఆనందమే అతడు నేను నందతి నందతి నందేవా అంటే ఆనందంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు స్ట్రెస్ స్ట్రెస్ కాదు అది ఇది మనకు స్ట్రెస్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 అర్థమవుతుంది మనసు ఏదో ఒక దాంట్లో రమిస్తా ఉంటది కానీ యస్య చిత్తం బ్రహ్మణి రమతే అది అడు ఇంపార్టెంట్ ఎవరి యొక్క మనసేతే భగవంతుని ఎందుకు రమిస్తూ ఉంటదా రసగుల్లాలో రమించచ్చు అది విషయం యస్స చిత్తం బ్రహ్మణి రమతే నందతి అటువంటి వాడు ఆనందంగా ఉండేది నందతి నందతి నందేవ అంటే తెలుసా నందతి నంబర్ వన్ ఏ ప్రదేశంలో ఉన్నా ఆనందంగా ఉంటాడు నందతి ఏ కాలంలో అయినా ఆనందంగా ఉంటాడు నందతి ఏ నిమిత్తమైనా ఏ ఒక్క పరిస్థితిలో ఉండిన దేశ కాల పరిస్థితి అర్థమవుతుందా ఇప్పుడు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 అనిల తరళ కువలయనయనా తపతి నీసీనా జయదేవ్ Yárami Thavan Málina Saki Yárami Thavan Málina Saki Yárami Thavan Málina Anni-la-tharayla Kuuvala-yena-yena తపతి నాయనీ వికసి సరసిముఖేనా వసి సరసి ల ముఖేనా స్ఫుటిన విషికేనా రమి తన సఖీయ రమిత మేన సఖీ య రమి తన మాల సఖీయ రమి మిత వనమాలేనా ఏ శ్రీకృష్ణునితో ఆయన దివ్యానందాన్ని ఎవరైతే కృష్ణైన రమతే బ్రహ్మణి రమతే యస్సిత్తం ఎవరైతే అలా రమిస్తూ ఉండారో అనిల్ల తరళ్ళ కువలయనయనే అనిలంటే గాలి అనలం అంటే నిపు అనిల తరల కులయనయనైనా గాలితో కదులుతో ఉన్నటువంటి కలువ రేకుల వంటి కనులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ అనిల తరల కువలయన కాబట్టి ఈ ప్రపంచంలో కామోద్రేకాలతో ఊగేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారేమో గానీ శ్రీకృష్ణుని యొక్క దివ్యానందాన్ని అనుభవించినటువంటి వాళ్లకు మళ్లీ ఈ ప్రాపంచిక సుఖాల మీదకి మనసు పోదు వికసిత సరసిత లలిత ముఖేన చక్కగా వికసించినటువంటి తామర పుష్పము లాంటి పద్మ ముఖుడు పద్మ నయనుడు కమలలోచనుడు ఆయన యొక్క దివ్యానందాన్ని పొందినటువంటి వాడు స్పుటతి న సా మనసిజ విషకేనా కాబట్టి ఆ మన్మధుడు వదిలేటువంటి బాణాలకి ఏమాత్రం చెదరడు కారణం ఏమిటో తెలుసా అది చాలా లేశం లేశం ఇందులో ఉండేటువంటి ఆనందంలో కాబట్టి ఎస్స బ్రహ్మణి రమతే చిత్తం ఎస్స చిత్తం బ్రహ్మణి రమతే నందతి నందతి నందేవా అట్లయితే స్వామిజీ మనకు కూడా అటువంటి ఆనందం తొందరగా తొందరగా కలిగితే బాగుంటుంది తొందరగా కలిగితే అంటే చేసేది చేస్తే జరిగేది జరగద్ది భవితవ్యం భవత్వా మనం చేయాల్సింది మనం చేస్తే జరిగేది జరగద్ది ఏం చేయమంటారు భగవద్గీత భగవీతితీత గంగా జలవా కణికా పీత సకృత మురారి సమర్చ క్రియతే తయేన చేయతే తమర్చ భగవద్గీత కించిత్ అధీత ఏం చేయాలో తెలుసా ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా చేస్తే చాలా అంటే స్వామికి ఎంత ప్రేమ కుది కొద్దిగా చేయండి కొంచెం కొంచెం కొంచెం కొంచెం శరై శరై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 గంగా జలవ కణిక పీత గంగా జలం ఏదైతే ఉందో అది కొద్దిగన్నా సరే కణికా పీత కొద్దిగా ఎక్కువ అవసరం లేదు గంగాళాలు గంగాళాలు తాగద్దు కొద్దిగా కొద్దిగా గంగా లవ కణికా పీత మూడోది సకృతపి ఈయన మురారి సమర్చన కొద్దిసేపు అయినా సకృదపి ఈయన మురారి సమర్చ మురారి శ్రీకృష్ణ పరమాత్మని అర్చించడం కాబట్టి భగవద్గీతను అధ్యయనం చేయడం కొంచెమైనా కొంచెం గంగా జలం పాలన చేయడం మురారిని అర్చించడం ఇది గనక చేస్తే ఆ యముడితో ఇటువంటి వాడికి చర్చ ఆయనతో డిస్కషన్ క్రియతే చర్చ నక్రియతే తస్యమేనా చర్చా నక్రియతే ఇది కాబట్టి తో రేపు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఒకరోజు ఎవరు వస్తారో మనకు ఎవరు రారో తెలియదు మన ఇంటికి ఎవరు వస్తారో ఎవరు రారో మనకు తెలియదు కాని ఎవరు పలకరిస్తారో పలకరించరో మనకు తెలియదు కాని ఒకరిని పలకరించిన వాళ్ళు ఒకరికి పలకరించబవచ్చు ఒకరింటికి వచ్చిన వాళ్ళు ఒకరింటికి రాకపోవచ్చు ఒకరిని కలిసిన వాళ్ళు మరొకరికి కలవచ్చు పుట్టిన ప్రతి మనిషిని కలిసేవాడు యముడు అప్పుడు ఆయనతో డిస్కషన్ లేదు అంటాడు యముడు ఇస్తాడు డిస్కషన్ అవకాశం ఏమో సావిత్రే కాదు యముడు యముడు రావడం మనం పోవడం రెండు ఒకేసారి జరిగిపోతాయి అది చావులో ఉండేటువంటి బ్యూటీ ఇప్పుడు చావుకు ముందే చస్తాము తప్ప చావును గురించి ఆలోచించి చచ్చేటప్పుడు చచ్చేదేమి లేదు ఎందుకంటే ఆయన రావడం అన్న ఏది టైం కాబట్టి ఆ పరిస్థితుల్లో నిలవాలి అని అనుకున్నాను నిలవలేము సరేనా అంటే దాని అర్థం ఏంటో తెలుసా యముడితో చర్చ లేదంటే ఆయన కనిపిస్తే చర్చ అది యముడే లేడు నీకు ఇది చేసేవాడికి యముడు లేడు రాజ యముడు రాడా మన దగ్గరికి ఎందుకు రాడా రాడు ఎందుకని నువ్వే ఒక యముడు కనుక పోముడు ఎందుకు రావాలయ్యా ఆయనకేదో పని ఉంటేనే కదా వస్తాడు ఏం పిచ్చా ఆయనకేమన్నా ఇక్కడ ఏం పని లేదు నీత ఆయనకిప్పుడు చంద్రశేఖర మా శ్రే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 గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహభూతం వేదార్థం ఉపనిషత్తులకి అర్థాలైతే ఏదైతే ఉన్నాయో వాటి ఎంత సారం ఎస్సెన్స్ ఎస్సెన్స్ ఆఫ్ ది వేద కాబట్టి అటువంటిది మనల్ని ఉద్ధరిస్తుంది అందుకని గీతా ఉపనిషన్ నాంనీ బ్రహ్మ విద్యాం కాబట్టి గీతకి ఉపనిషత్తు కూడా పేరు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే అంటాం ఉపనిషన్ నామి గీత ఉపనిషన్ నామనిం బ్రహ్మవిద్యం కాబట్టి గీతలో బోధించింది బ్రహ్మ విద్య గనక ఉపనిషత్తు అంటే బ్రహ్మవిద్య మీకు చెప్పా ఉన్నాను ఇంతకు ముందు కనుక ఇది బ్రహ్మ గనక గీతలో ఉండేది బ్రహ్మ గనక గీత కూడాను ఉపనిషత్తే కాబట్టి భగవద్గీత కించిత్ అధీత కణికా పీత సకృదీ ఈయన మురారే కాబట్టి గీతను అధ్యయనం చేస్తే జ్ఞానం కలుగుతోంది గంగా అనేటువంటిది ఏంటంటే గంగా జలం అంటే గంగ అంటే కేవలం నదే కాదు నదిగా చూడడం లేదు అది మన సంప్రదాయంలో శిష్టాచార సంప్రదాయంలో మనకు గురుశిక్ష పరంపరగా వస్తున్న జ్ఞానం ఏదైతే ఉందో అది గంగతో పోలుస్తారు అందుకని జ్ఞాన గంగా అంటాం ఎందుకంటే అక్బర్ ఉండే సమయంలో చెప్తారు ఆ బీర్బల్ వాళ్ళు ఉండేటప్పుడు ఒకసారి ప్రశ్న వేశాడట నదులన్నింటికి గొప్ప నది ఏమిటి అని ఆ బీర్బల్ లేచి చెప్పాడట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 ఆ గంగా జ్ఞాన గంగ ఏదైతే ఉందో గీత నుంచి వచ్చేటువంటిది దాన్ని మనం అందుకొని పానం చేయడం కాబట్టి ఆ గీత గోవిందుడు ఇద్దరు వేరు కాదు గనక మురారి సమర్చ మురారి అని ఎందుకంటే ముర అనేటువంటి రాక్షసుని సమ్మరించాడు గనక కనుక మనలో ఏదైతే అహంకారం ఉందో ఈ అహంకారం సమూలంగా పోవాలి నాహం కర్త హరి కర్త కాబట్టి అహంకారాన్ని సమూలంగా నశింపజేసేవాడు మురారి సమర్చ ఈ మూడు గనక జరిగితే క్రియతే తస్యమే నర్చ కాబట్టి ఎముడితో మనం చర్చించాల్సినటువంటి అవసరం లేదు స్వామిజీ ఒకవేళ ఇలా చేయమనుకోండి పునరపి జనరపిణి జననీ జఠ రే శయనం ఇహ సంసారే బహు దూస్త రే ఇహ సంసారే బహు దుస్తే కృపయా పారే పారారే కృపయా పారే పారారే భోగు అజగోవిందోవిందం భూడమతే అజగోవిందజ గోవిందోవిందం భూడమతేన అవి జననం పునః అవి మరణం ఒకవేళ కాని ఇది చేయకపోతే మళ్లీ పుట్టడం మళ్లీ మళ్లీ పుట్టడం మళ్లీ మళ్లీ పుట్టడం మళ్ళీ మళ్ళీ పుట్టడం చావడం చావడం పుట్టడం చావడం పుట్టడం పునరీ జననీ జఠరే శయనం పునః అపి జననీ జఠఠరే శయనం కాబట్టి మళ్లీ వచ్చి తల్లి గర్భంలో పడుకోవడం తొమ్మిది మాసాలు అక్కడ నొలక అనుభవించడం ఆ తర్వాత మళ్లీ పుట్టడం ప్రపంచంలో దుఃఖం అనుభవిస్తూ పోవడం పుట్టక తల్లి గర్భంలో దుఃఖం పుట్టిన తరువాత ప్రపంచ గర్భంలో దుఃఖం ఇంతే దుఃఖం దుఃఖం దుఃఖం సుఖం స్వామి కొద్దిగా సుఖం అల్పం బహుక్లేశ విషయగ్రాహిణాం నృణం సుఖం అల్పం ఎప్పుడూ సుఖం మన వాళ్ళు సుఖ దుఃఖాల సమ్మేళనం అంటే సుఖము దుఃఖము సుఖము దుఃఖము సుఖము దుఃఖం అదే సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్వానంతరం సుఖం చక్రవత పరివర్తే సుఖ దుఃఖే నిరంతరం అట్లా లేదు సార్ సుఖం దుఃఖం పగలు రాత్రి పగలు పన్నెండు గంటలు రాత్రి పన్నెండు గంటలు ఓకే అట్లుంది ఇది సుఖం పన్నెండు గంటలు దుఃఖం పన్నెండు గంటలు సుఖం దుఃఖం సుఖం దుఃఖం నై సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం సుఖం దుకం దుకం దుకం దుకం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుకం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుకం దుఃఖం దుఃఖం దుఃఖా దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం దుక ైన్ పాయింట్ వన్ ఎక్కడో ఎక్కడో మధ్యలో మనకు సుఖం ఒక ఫ్లెకర్ అటు జస్ట్ అట్లా ఒక మెరుపులాగా అటు అని మళ్ళీ దుఃఖం దుఃఖం దుఃఖం దుఃఖం ఇది సారిది కాబట్టి పునరప్పి జనని జటరే సరేనా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 పురా పర గర్భోపనిషత్ పురా పరజనస్ కర్మ శుభాశుభ ఏకాకీన దహ్యామి గతస్తి ఫలభాగిన ఉంటాడట అరే రేరే రే ఎన్ని పాపాలు చేశాను చేయకూడని పనులు చేశాను శుభాశుభాలు చేశాను శుభం తక్కువ అశుభం ఎక్కువ మంచి తక్కువ చెడు ఎక్కువ ఇదంతా చేసి చేసి చేసి అయిపోయింది జీవితంలో ఇప్పుడు చూడు ఏం జరుగుతా ఉందో పురా పూర్వం పూర్వ జన్మలో గత జన్మల్లో పురా పరజనస్యా పరజనస్యార్థే ఇతరుల కోసం భార్య పిల్లలు వాళ్ళు వీళ్ళు వాళ్ళనేదో సుఖపెట్టాలి సుఖపెట్టడానికి ధర్మబద్ధంగా సుఖపెట్టచ్చు కానీ ఇవన్నీ చేశాను నేను చేకూరిన పనులన్నీ చేశాను వాళ్ళని సుఖపెట్టాలని పురా పురా పర కృతం కర్మ శుభాశుభం అనేక కర్మలు చేశాను పాపాలు పుణ్యాలన్నీ ఇప్పుడు ఆ పాప పుణ్యాల ఫలితంగా దాన్ని అనుభవించడానికి ఆ ప్రారంభాన్ని అనుభవించడానికి ఇప్పుడు పుడుతూ ఉన్నా ఇదిగో ఈ తల్లి గర్భంలో ఉన్న అబ్బా ఈ దుర్గంధ భూయిష్టం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 ే ఫలభాగినహా తే ఫల ఆ రోజు నేను చేయకూడన పనులు చేస్తే తెచ్చిపెట్టింది ఎవరైతే తిన్నారో అనుభవించారో ఫల భాగినహా గతాహ నాతో కలిసి పంచుకోవడానికి లేరు ఈ దుఃఖం నేను అనుభవిస్తున్నాను గాని వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఎవరికోసమైతే ఈ పనులు చేశాను ఎవరికోసమైతే ఈ పాపం చేశానో దాన్ని అనుభవించిన వాళ్ళు మాత్రం హాయిగా ఉండరు నేను ఏకాకిగా ఈ గర్భంలో అనుభవిస్తా ఏకాకి ఏకాకితేన దహ్యామి కాబట్టి జీవించేటువంటి వాడికి ఏమిటి యథా ఫలానా పక్వానా పతనాద్భయం ఏం నరస్య నాణ్యత్ర మరణాద్భయం వాల్మీకి రామాయణం చెట్టులో ఒక కాయి ఉందనుకోండి అది పొండయిందనుకోండి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 నరస్య నరస్యజాస్య పుట్టిన ప్రతి మనిషికి నాన్యత్ర మరణా భయం మరణాత్ మరణం కంటే అన్యత్ర భయంనా ఇంకో రకంగా భయం లేదు ఈ ప్రపంచంలో నేనున్నాను ఎప్పుడు మరణిస్తాను తప్పది కాబట్టి పునరపి జననం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారి ఈ సంసారం ఏదైతే ఉందో చూడండి సంసారి బహు దుస్థారి సంసారి చూడండి సంసారే ఈ సంసారం ఏదైతే ఉందో జననమరణ రూప సంసారం దుస్తారే దాట శక్ంగాకుండా ఉంది ఈ సంసార సాగరం ఓ ఎంత ఈదిన తీరం ఎక్కడో తెలిసి రావడం లేదు అదే ఇహ సంసారే బహు దుస్తారే ధరించడం దాటతామంటే వీలు కాకుండా ఉంది బహు దుస్తారే దాటానికి దాట శక్కిం కాకుండా ఉంది ఎంత దూరం వీదినా ఎందుకంటే తీరం లేదు అపారే పారం లేదు అది తమాష ఎంత దూరం వీదుకుంటూ పోయినా తీరం ఎక్కడుందో గట్టు ఎక్కడుందో తెలిసి రావడం లేదు అందువల్ల దుస్తారే ఎందుకని అపారే పారము లేనిటువంటిది తీరం లేనిటువంటిది దానికి తీరం ఎక్కడో తెలియడం లేదు పుట్టడం చావడం పుట్టడం చావడం ఇదే అయిపోయిందే కాని దాని తీరం ఎక్కడో తెలియడం లేదు గనక దుస్థారే దాన్ని నేను దాటశక్యం కాకుండా ఉన్నాను కాబట్టి సంసారే బహుదు అపారే సముద్ర సంసార సాగర అపారే భవాదేహే కాబట్టి కృపయా అపారే దానికి పారం లేదు గనక కృపయా మురారే పా కాబట్టి నన్ను రక్షించు నువ్వే కాపాడాలి నువ్వు తప్ప మరొకరు కాపాడేటువంటి అవకాశం లేదు నాకు కనుక నిన్నే నమ్ముకోనున్నా నేను నిన్నే నమ్ముకోనున్నా అని భగవంతుణ్ణి ప్రార్థించడం అది టెక్స్ట్ స్వస్తి ప్రజాభ్యహిణా గోబ్రాహ్మణే శుభమస్ లోకా మస్వాఖినో కాళీ వర్షదు పర్జన్య పృథివీ సాని దేశోయోభర బ్రాహ్మణసం నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాభిష్య శాంతి శాశ